శ్రీగురుభ్యో నమ హరే ఓం శ్రుతిస్మృతి ప్రాణమాలయవత్ లోకశంకరం సత్యం జ్ఞానమనంతమీయ బ్రహ్మ తద్వస్తురవీ ఉపాధి ద్వైకల్పితం సత్యము ఏది అంటే జ్ఞానమే సత్యము ఇప్పుడు భయం ఘటహ ఉందనుకోండి ఇది ఘటము ఘటం గురించి తెలిస్తే అదే నియమాన్ని అదే అదే రూల్ని మొత్తం జగత్తుకంతగా అనువయించచ్చు ఘటహ అన్నప్పుడు ఏంటి అసలు ఆ ఘటం ఏంటి అంటే ఘత జ్ఞానము లేనిదే ఘటము లేదు అని ముందు అది తెలుసుకోవాలి ఘట జ్ఞానం లేకుండా ఘటన ఉండదు అది ముందు ఆ సత్యాన్ని గుర్తించాలి అది గుర్తించాలంత వరకు ఈ వేదాంతం ఏమీ స్థితిలు కాదు ఘట జ్ఞానము ఘట జ్ఞానమునిదే ఘటం అని పేరు జ్ఞానము లేకుండా ఘటం అనేది ఉంటుందా ఆల్టుగెదర్ అన్నోన్ ఘటం అనేది ఎలాగా ఉందని చెప్పడానికి లేదని చెప్పడానికి జ్ఞానం ఉంటే ఉందని జ్ఞానం ఉంటే లేదని చెప్పగలుగుతారు జ్ఞాన సంబంధం లేకుండా ఉంది అని లేదని అలా చెప్పగలుగుతారు చెప్పలేరు ఘటన చెప్పదు కదా ఇదిగో నేను ఘటాన్ని ఉన్నాను అని ఘటన చెప్తుందా ఘటం చెప్పదు ఇదిగో కుందేటి కొమ్ము నేను నేను లేను అనే కుందేటి కొమ్ము చెప్తుందా కుందేటి కొమ్ము చెప్పదు ఒక జ్ఞానస్వరూపుడైన లేక చేతనుడైన పురుషుడు చెప్తాడు ఇది ఘటము ఇది కుందేటి ఉన్నది కుందేటి కొమ్ము లేదు అని చెప్తారు కాబట్టి ఘటమన్నది ఘట జ్ఞానము కంటే భిన్నంగా ఎన్నడూ ఉండదు ఘటమే ఘట జ్ఞానమే ఘటముగా వ్యవహరించబడుతూ ఉంటుంది ఇప్పుడు ఇది ఎలాగంటే సినిమా తెర నాయకుడు ప్రకాశం కంటే భిన్నంగా నాయకుడు ఎవడూ ఉండడు అక్కడ ఆ ప్రకాశమే నాయకుడు అని వ్యవహరించబడుతూ ఉంటాడు నాయకుడు అంటే ఏమిటి ఫెషన్ బ్లడ్ ఉన్నవాడు మంచి త్రీ డైమెన్షనల్ ఫిగరు మంచిగా ధోరీ చేస్తాడు డ్యాన్స్ వోరీ బాగా చేస్తాడు అదంతా కూడా ఆ వ్యవహారం కూడా ఎక్కడి ప్రకాశం నుంచే ప్రకాశానికే ఆ వ్యవహారం అంతా కూడా కాబట్టి జ్ఞాన ప్రకాశమునకే ఘటము అనే వ్యవహారం కాబట్టి ఘటజ్ఞ అంటే అది ఎలా దాన్ని మీరు ఆ దృష్టాంతంలో చెప్పాలంటే హీరో రూపంగా ప్రకాశించేదే ప్రకాశమే హీరోగా వ్యవహరింపబడుతుంది హీరో రూపంగా ప్రకాశించే ప్రకాశమే హీరోగా వ్యవహరింపబడుతుంది అంతే తప్ప విడిచిపెట్టి నాయకుడు అనేవాడు ఎవడూ లేడు అదేవిధంగా ఘట రూప ఘటజ్ఞానము అంటే ఘటమును ప్రకాశింపజేసే జ్ఞానం ఏదైతే గలదో అది అపరిచ్ఛిన్నమైన జ్ఞానం ఏదైతే గలదో దానికే ఘటమనే వ్యవహారం కావాలి కాబట్టి ఘట ఘటమంటే ఏమిటనమాట ఘటజ్ఞానం ఎలా అయితే సినిమాలో హీరో అంటే ఏమిటనమాట హీరో రూపంగా ఉండే ప్రకాశం హీరోయిన్ అంటే హీరోయిన్ రూపంగా ఉండే ప్రకాశం అదేవిధంగా ఘటము అంటే ఘటజ్ఞాన ఘట రూపంగా ఉండే జ్ఞానం దానికే ఘటము అని పేరు పటము అంటే పటరూపంగా ఉండే జ్ఞానం కాబట్టి ఘటమనేది జ్ఞానము ఘటజ్ఞానం అంచేతనే మహాత్ములు సకల జగత్తును చైతన్య రూపంగా చూస్తారు అది జడముగా భాషించినప్పటికీ అది చైతన్యమే ఇప్పుడు స్వప్నంలో పర్వతం ఉంటుంది అది జడమా చైతన్యమా జడంలో కనపడుతుంది కానీ ఆ చేతనయే పర్వత రూపంగా భాషిస్తుంది ఆ చేతన ఆ ప్రకాశమే చైతన్య ప్రకాశమే పర్వతంలాగా కనపడుతుంది అదేవిధంగా ఇప్పుడు సినిమా తెర మీద చీకటం అనుకోండి సినిమా తెర మీద చీకటి ఉంటుంది లేకపోతే షేడ్స్ ఉంటాయి చీకటిలో రోకుంటాడు రెండు ఒకడు సినిమా తెర మీద ఆ చీకటి ఏమిటిది ఈ ప్రకాశమే చీకటిగా కనపడుతుంది అలాగే జగత్తులో జడముంటుంది ఏమిటో జడము చైతన్యమే జడంగా కనపడుతుంది చైతన్యమే చేతనముగా కనపడుతుంది ప్రాణముగా అదిగా కనపడుతుంది కాబట్టి ఘట ఘత జ్ఞానం అనేది జ్ఞానము కంటే ఘన్యముగా లేదు జ్ఞానమే ఘటముగా భాషిస్తోంది అయితే ఈ జ్ఞానమేమిటి జ్ఞానమేమిటి అదే సత్యము అదే అనంతము జ్ఞానమునందు దేశభేదము ఉండదు దేశ పరిచ్ఛేదము ఉండదు ఎందుకంటే దేశ పరిచ్ఛేదాన్ని జ్ఞానం ప్రకాశింపజేస్తుంది కదా ఈ దేశము ఆ దేశము అనే పరిచ్ఛేదాన్ని ఎవరు ప్రకాశింపజేస్తారు జ్ఞానం ప్రకాశింపజేస్తుంది కాబట్టి జ్ఞానానికి దేశ ఉండదు కాల పరిచ్ఛేదాన్ని ఎవరు ప్రకాశింపజేస్తారు జ్ఞానం ప్రకాశింపజేస్తుంది వస్తు పరిచ్ఛేదాన్ని ఎవరు ప్రకాశింపజేస్తారు జ్ఞానం ప్రకాశింపజేస్తుంది కాబట్టి జ్ఞానములందు దేశకాల వస్తు పరిచ్ఛేదములు ఉండవు అదే అనంతము అదియే సత్యము ఓకే సత్యం జ్ఞానం అనంతం దేవుడు బ్రహ్మ కాబట్టి కనపడే నామరూపాత్మకమైన జగత్తింతా కూడా మిథ్య సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఏదైతే సత్యం జ్ఞానం అనంతము వలదో అదియే బ్రహ్మ సో తద్వస్తు అదియే యథార్థము అదియే యథార్థము మరి ఈశ్వరుడు జీవుడు ఎక్కడి నుంచి వచ్చారు ఉన్నది బ్రహ్మయ్యే అయినట్లయితే ఈశ్వరుడు జీవుడు ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఇప్పుడు ఈరోజు చూడండి మీకు చాలాసార్లు చెప్పాను దేవాలయంలో గోడ మీద తాపడం చేసినటువంటి బంగారు రేపు బంగారు రేకు చాలా రాగి రేకో ఏదో రేకులో మీద పడాలను చేస్తూ ఉంటాం శిల్పులు ఉంటాడు ఆ శిల్పు ఏం చేస్తాడంటే ఏదో ఒకటి ఒకటి చేస్తూ ఉంటే తయారవుతూ ఉంటుంది ఏదో గోడ మీద శిల్పము మరొకటి మరొకటి తయారవుతూ ఉంటుంది ఇది ఎలాగంటే మనం ఏం చేస్తాం ఏదో పాఠం చెప్తూ ఉంటాం ఖాళీగా ఏదో పాఠం చెప్తూ ఏదో పాఠం చుట్టూ ఉంటే ఎవడో విద్యార్థి ఏదో కృషి చేస్తూ ఉంటారు వాళ్ళ కృషిని బట్టి మనం నేను కూడా కృషి చేస్తూ ఉంటాను అంతటా ఏమవుతుంది ఏదో పుస్తకం ఒకటి పుట్టుకొస్తూ ఉంటుంది వాళ్ళ గాలిలో ఇండి పుట్టుకొస్తూ ఉండదు తాడు ఉండదు బొంగరం ఉండదు కానీ పుస్తకాలు ఉన్న పుట్టుకొస్తూ ఉంటాయి ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయంటే అలాగే ఒక్క పుస్తకం కూడా ప్లాన్ చేసి ఇది మనం తయారు చేయాలి అని ప్లాన్ చేసి చేసిన పుస్తకం ఒక్కడలేదు అన్నీ అలాగా అలాగ ఖాళీగా కూర్చోడు కదా ఏదో పుస్తకం గుర్తుకొస్తాడు అలాగే ఈ శిల్పులు ఉంటారు అనుకోండి ఖాళీగా కూర్చోడు చుట్టి ఉలి తీసుకుని ఏదో కొడుతూ ఉంటాడు ఏదో రాతి మీద కొడుతూ ఉంటాడు కొడుతూ ఏదో శిల్పం గుర్తుకొస్తాడు ఆ విధంగా గోడ మీద బంగారు వేక తాపడం చేసి దాని మీద రామరావ యుద్ధం చిత్రాన్ని వాడు అక్కడ ఎంబాస్ చేశాడు రామరాముల యుద్ధం చిత్రం ఎంబాస్ చేస్తారు అంటే అది పొడుచుకొచ్చినట్టుగా మీకు ఆ రేపులో ఉంటుంది పొద్దుగుతారు కదా ఓకే సో ఎనీవే ఆ రా ఆ యుద్ధంలో ఆ బొమ్మ మీరు చూస్తూ ఉంటారు అక్కడ రాముడు ఎవరు బంగారమే రావణుడు ఎవరు బంగారమే రాముడి అనుయాయులైన వానరులు ఎవరు రావణాసురుని అన్యాయులైన రాక్షసులందరూ కూడా బంగారమే రాముడు వేసి బాణాలు బంగారమే రావణుడు వేసి బాణాలు బంగారమే అంతా బంగారమే ఉన్నాడు ఆ అంతా అలా చెబితే ఇటువైపు నాయకుడు రాముడు అటువైపు ప్రతి నాయకుడు రావణుడు రెండు బంగారమే అంటే ఇది ఎలా ఉందంటే మీద మీరు ఫోకస్ పెట్టారు కాబట్టి తలకాయ ఊపారు కానీ బంగారం అనే మాట తన కాలం పక్కన పెట్టి రాముడు రావణుడు ఒక్కటే అంటే అది ఎలా ఉంది వెళ్ళడానికి చెప్పడానికి కూడా ఏమి బాగులేదు రాముడు రావణుడు ఒక్కట రాముడు ఎక్కడా రావణుడు ఎక్కడా రెండింటికే ఎంత తేడా ఉంది అజ గజాంతరము గలదు అంటే మేకకి ఏమిక్కి ఎంతటి అంతరము ఉన్నదో అంతటి అంతరము గలదు రాముడేమో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారము ధర్మ విగ్రహవాద ధర్మ మహాపుణ్యాత్ముడైన గొప్ప ధర్మ ధర్మనిష్ఠుడు అది రాముడు రావణుడేమిటి రావణము లోకరావణ అన్నాడు వాల్మీకి మహర్షి ఈ రావణుడు ఉన్నాడే జనాల్ని హింస పెట్టడమే వాడి పని లోకరావణ జనాల్ని కోసమే పుట్టాడు వాడెక్కడా రాముడు ఎక్కడ రెండు ఒకరాళ్ళు అవుతారు హీరోను విల్లన్ను ఒకటవుతారా కావాలి చూసారా నామరూపాలు చూస్తే మీకు ఎంత తేడా వచ్చేసింది నామరూపాలు కాకుండా ఆ బొమ్మలో రాముడేవిటి బంగారమే రాముడేవిటి బంగారం షిఫ్టింగ్ ది ఫోకస్ ఆఫ్ అ టెన్షన్ అంటారు ఫోకస్ ఆఫ్ అ టెన్షన్ షిఫ్ట్ అయిపోతే మొత్తం అంతా కూడా తల కింద కూర్చుంటాం ఫోకస్ ఆఫ్ అ షిఫ్ట్ చేయటం సో అలాగే దేవుడు జీవుడు దేవుడేవిటి జ్ఞానస్వరూపుడు జీవుడేవిటి జ్ఞానస్వరూపుడు దేవుడు జ్ఞానమే జీవుడు జ్ఞానమే మట్టితోటి విఘ్నేశ్వరుణ్ణి చేస్తారు మట్టితో చెక్కతోటో దేంతో దాంతో చేస్తారు అక్కడ విఘ్నేశ్వరుడు ఎవరు మట్టి ఎనక పిల్ల ఓ ఎనకని పెడతారు అక్కడ అదెవరు మట్టి అక్కడ భక్తుల్ని కూడా పెట్టారనుకోండి ఇలా కూర్చొని ఉన్నటువంటి భక్తులు ఆ భక్తుడెవరు మట్టి ఒకే మట్టి విఘ్నేశ్వరుడుగా వాహనముగా భక్తులుగా మీకు భాషిస్తూ ఉంటుంది ఒకే మట్టి ఏకశిలా ఏకశిలా టెంపుల్స్ ఉంటాయి అజంతా ఎన్నోరా వెళ్తే ఏకశిలా టెంపుల్ ఉంటుంది టు బిగిన్ విత్ అది సింగిల్ బ్లాక్ ఆఫ్ స్టోన్ మోనోలిస్ట్ అంటారు సింగిల్ బ్లాక్ ఆఫ్ స్టోన్ దాని నుంచి శిల్పార్ని తయారు చేయడం ద్వారా పై నుంచి కిందకు కింద నుంచి పైకి వెళ్ళాలి కింద నుంచి పైకి వెళ్తే పైన కొడుతున్నప్పుడు ఆ రాళ్ళన్నీ కూడా కింద పడి కింద తయారైన శిల్పాలు పడైపోతాయి ఆ శిల్పాలు చెల్లు ముక్కలు అవి విరిగిపోతాయి పై నుంచి పడ్డ రాళ్ళకు కాబట్టి పై నుంచి కిందకు వస్తారు పైన డిజైన్ తీసుకుంటారు ముందు ఏం చేస్తారు ఒక ప్రాకారము అని డిజైన్ తీసుకుంటారు తీసుకుని దాని మీద సుత్తి ఉలి సుట్టి ఉలి సుత్తి అలా కొట్టుకుంటూ ఉంటాడు అలా అర ముందో యాభై ముందో ఇరవై ముందో అలా కొడుకుంటారు అలా కొత్తగా కొత్తగా పైన ఒక ఆర్చి కింద రెండు స్తంభాలు వస్తాయి ఎక్కడి నుంచి వస్తాయి అదే స్టోన్లోంచి ఆ మూడో ఎత్తులోంచి ఇంకా అలా కొడుతూ వెళ్తూ ఉంటాయి ముందేమొస్తుంది కళ్యాణం అంటపం వస్తుంది ఇంకా అది ఏమీ లేదు ముందేమొచ్చుంది కళ్యాణం వెనకాల నుంచి ఇలా వెనకాలకి వెళ్ళగారు స్టోన్ లోపలికి వెళ్ళగళ్తారు కొట్టుకుంటూ లోపలికి వెళ్తారు పై నుంచి కింద ఏమొస్తాయి ఓకే కళ్యాణ మండపం వస్తుంది ఆ తర్వాత గర్భగుడి ద్వారం కొడతాడు గర్భగుడి ద్వారం వస్తుంది ఆ లోపల దొలుస్తాడు దొలిచి దొలిచి దొలిచి గర్భగుడి దొలుస్తాడు ఆ దొలిచేప్పుడు మధ్యలో ఒక పెద్ద స్టోను అది దొలచకుండానే అర్థపెడతాడు ఆ తర్వాత ఆ స్టోనుని శివలింగం కింద మారుస్తాడు అర్థమైంద సింగిల్ స్టోన్ దాని నుంచే రెండు స్తంభాలు వచ్చాయి ఆర్చి వచ్చింది కళ్యాణ మండపం వచ్చింది అక్కడ స్తంభాలు వస్తాయి అక్కడ రూఫ్ మీద పద్మోహట పెడతారు రూఫ్ మీద అదే కూడా అక్కడే వస్తుంది ఆ స్టోర్ నుంచే వస్తుంది గర్భ కూడా అదే స్టోర్ నుంచి వస్తుంది లోపల శివలింగము కూడా అదే స్టోర్ నుంచి వస్తుంది టు బిగిన్ విత్ ఇట్ ఈస్ ఎ మోనోలిక్త్ పరమాత్మ చైతన్యం కూడా ఇట్స్ ఎ మోనోలిక్త్ చైతన్యం కూడా మోనోలిఫ్త్ అది అఖండము అఖండ మోనోలిత్ అంటే అఖండము దాంట్లో భేదాలు లేవు ముక్తలు లేవు ఆ చైతన్యం నుండే దాన్ని మీరు ఆ మోనోలిత్ని ఒక పర్టికులర్ షేపులో చేస్తే ఏమైంది స్తంభవైంది ఇంకో షేపులో ఈ షేపు దేశము ఇక్కడ ఈ షేపు అక్కడ ఆ షేపు కాబట్టి పేదాలు ఎక్కడి నుంచి వచ్చాయి ఇక్కడ అక్కడ ఇప్పుడు అప్పుడు కూడా పెట్టండి దేశం ఉంటే కాలం పెట్టుకోవాలి ఫిజిక్స్ ఇక్కడ ఈ దృష్టాంతంలో కాలం లేకపోయినా జనరల్గా దేశం ఉంటే కాలం ఉంటుంది ఇక్కడ అక్కడ ఇప్పుడు అప్పుడు ఇది అది ఇది స్తంభం అది ఆర్చి ఆకారం దేశకాల రూప దేశకాల ఆకార దీన్ని బట్టి భేదాలు వచ్చే సపోజ్ ఇక్కడ అక్కడ అని భేదం తీసేసే ఇది అది అయిన భేదం తీసేయండి ఇంకేం విరుగుతుంది స్టోన్ విరుగుతుంది మోనోలిఫ్ట్ మిగుతుంది మోనోలిఫ్త్ మీద ఇక్కడ అక్కడ ఇది అది అయిన భేదాన్ని చొప్పించండి ఏమొస్తుంది ఓ స్తంభం ఇంకో స్తంభం ఒక ఆర్చి వచ్చింది అంటే ఎండ ఎండ తగ్గాక తీసేద్దాం ఎండ తగ్గిపోయింది అనుకుంటున్నారా అయితే తీసేయండి మీ నిర్ణయం పైన కనుక ఒకే మోనోలిటిక్ స్టోన్ ఇన్ని రూపాలుగా వచ్చింది ఈ రూపాలన్నీ ఇన్ ది డైరెక్షన్ ఒకే మోనోలిక్ సో వన్ ఇన్ ఆల్ ఇన్ వన్ కాబట్టి సో తస్య తత్ ఆ పరమాత్మ చైతన్యం ఏదైతే ఉన్నదో దానికే ఇప్పుడు రెండు స్టేటస్లు ఇస్తున్నాం ఒక స్టేటస్ ఏమిటి ఈశ్వరత్వం అదే దేవుడు అదే జీవుడు ఈశ్వరత్వం నుంచే జీవత్వం ఎక్కడి నుంచి వచ్చే ఈశ్వరత్వము మోనాలిటిక్ స్టోన్ నుంచి ఒక ఒక స్తంభము ఒక ఆర్చి ఎలా వచ్చాయి ఆర్చిని సంస్కృతంలో తోరణము అంటారం ఒక తోరణము ఒక స్తంభము ఎక్కడి అంటే ఉపాధిని పెడితే వచ్చాయి ఎలాగా ఉపాధి ఇక్కడ అక్కడ ఉపాధి దేశము యొక్క ఉపాధి ఇది అది రూపము యొక్క ఉపాధి కాబట్టి దేశము రూపము అనే ఉపాధుల్ని పెడితే ఆ ఒక ఒక ఉపాధి చేతను ఆ మోనోలిటిక్ స్టోను స్తంభమైంది ఇంకో ఉపాధి చేతను ఆ మోనాలిథిక్ స్టోను త్వరణమైంది అదే స్టోను ఇంకో ఉపాధి చేతను శివలింగం అవుతుంది లింగం శివుడు అవుతుంది అదే స్టోను కాబట్టి వస్తువులో భేదమే ఉండదు మీ భావనలో భేదం ఉండొచ్చు అని చెప్పనే ఉపాసన అన్నారు భావనలో భేదం ఉండొచ్చు భావనలో అక్కడికి లోపలికి వెళ్ళే మెట్లు ఉంటాయి అవి కూడా స్టోన్ నుంచే వస్తాయి ఆ మెట్లు కూడా స్టోన్ నుంచే వస్తాయి ఏదన్నా మనోలిటిక్ టెంపుల్ ఏకాండీ అంటారు ఒకే స్టోన్ నుంచి అలాంటి ఏకశిలా అజంతాలోనా కేవ్స్లో అలా చూసి ఉంటారు కాబట్టి ఆ ఒకే చైతన్యమునందు ఒక ఉపాధి పెట్టండి ఏమిటా ఉపాధి ఇంకో దృష్టాంతం ఎలక్ట్రిసిటీ ఉంది ఎలక్ట్రిసిటీకి ఎప్పుడు మొదలైంది ఎలక్ట్రిసిటీ సృష్టి ఆది నుంచి ఉంది అంటే కాలం పుట్టినప్పుడే ఎలక్ట్రిసిటీ కూడా పుట్టింది అంటే కాలం యొక్క పరిచ్ఛేదం ఎలక్ట్రిసిటీకి లేదు ఏమంటే ఇంకా ఎప్పుడు ఎక్కడ మొదలైంది ఎలక్ట్రిసిటీ ఎక్కడ శురు అయింది దేశం యొక్క పరిచ్ఛేదం ఎలక్ట్రిసిటీకి లేదు ఎలక్ట్రిసిటీ సృష్టి అది నుంచి ఉన్నది బ్రహ్మాండం ఎప్పుడు మొదలైందో అప్పుడే ఎలక్ట్రిసిటీ మొదలైంది అటువంటి ఎలక్ట్రిసిటీకి అంటే దేశము కంటే కాలము కంటే రూపము కంటే అతీతమైన ఎలక్ట్రిసిటీకి అదొక ఎనర్జీ దానికి నేను రెండు ఉపాధులు పెడతా చూడండి శ్రీశైలం జలపాతం దగ్గర పవర్ హౌస్లో ఉన్న ఎలక్ట్రిసిటీ అని ఉపాధి పెట్టా అదే ఉన్న అదే ఎలక్ట్రిసిటీ దానికి ఒక ఉపాధిని పెట్టాను ఏమిటో ఉపాధి శ్రీశైలం ప్రాజెక్ట్ పవర్ ఎలక్ట్రిసిటీ పవర్ కదా శ్రీశైలం ప్రాజెక్ట్ పవర్ ఎంత దాన్ని వాటేజ్ ఎంత టెన్ మెగావాట్స్ టెన్ థౌజండ్ ఓల్డ్స్ థౌసండ్ యాంటీఏస్ ఏదో చెప్తున్నా తెలిసి చెప్తున్న మాట్లాడాలి ఏదో చెప్తారు ఏదో పెద్ద ఫిగర్స్ అది శ్రీశైలం ప్రాజెక్ట్ పవర్ అదొక ఉపాధి మన బల్బులోకి వచ్చింది ఎలక్ట్రిసిటీ ఇది ఇంకో ఉపాధి ఎంతది టూ ట్వంటీ ఓల్డ్స్ ఫైవ్ యాంపియర్స్ టూ వాట్స్ ఏదో చెప్పారు తప్పైతే నేను ఇక్కడ ఇంజనీర్లు వాళ్ళు ఉన్నారు నన్ను తప్పకుండా ఏదో చెప్పాను ఇది ఉపాధి ఇది ఉపాధి రెండు ఉపాధులే శ్రీశైలం ప్రాజెక్ట్ ఫార్ ఒక ఉపాధి మా బల్బులో ఉన్న పవర్ రెండవ ఉపాధి రెండు ఉపాధులే దేనికి ఒరిజినల్ అటు ఒరిజినల్ దేశకాల వస్తు పరిచ్ఛేదములు లేని అంటే స్వతహగా ఏ ఉపాధులు లేనే ఎలక్ట్రిసిటీకి రెండు ఉపాధులు పెట్టారు పెడితే పవర్ హౌస్ ఎలక్ట్రిసిటీ హౌస్ హోల్డ్ ఎలక్ట్రిసిటీ హౌస్ హోల్డ్ ఎలక్ట్రిసిటీ చిన్నది పవర్ హౌస్ ఎలక్ట్రిసిటీ పెద్దది హౌస్ హోల్డ్ ఎలక్ట్రిసిటీని నిలబెట్టేది ఎవరు పవర్ హౌస్ ఎలక్ట్రిసిటీ కాబట్టి పవర్ హౌస్ ఎలక్ట్రిసిటీకి ఈశ్వరుడని హౌస్ హోల్డ్ ఎలక్ట్రిసిటీకి జీవుడని పేరు పెట్టవచ్చు అదేవిధంగా సకల జగత్తును తన చైతన్యమునందు ప్రకాశింపజేస్తూ ఉండేటువంటి ఈశ్వరుడు అంటే సకల జగద్రూపంగా ఉన్న చైతన్యానికి ఈశ్వరుడని పేరు కేవలము ఒకనొక దేహము ఇంద్రియములు మనస్సు వీటికి అధిష్టానంగా ఉన్న చైతన్యానికి జీవుతాయి వాస్తవంలో ఇక్కడ ఈ భేద ఈ ఉపాధిని అక్కడ ఆ ఉపాధిని తీసేస్తే ఏం మిగులుతుంది వేర్వేరు రెండు చైతన్యాలు మిగలవు ఒకే చైతన్యం మిగులుతుంది అది ఒక అని ఎందుకంటున్నాము రెండుగా కనబడ్డాయి కాబట్టి ఒక అన్నాం లేకపోతే అసలు కూడా అనక్కర్లేదు ఒకటే అని కూడా అనర్థం లేదు రెండనే అపేక్షతో ఒకటే అని అనాల్సి వచ్చింది ఆ చైతన్యమే పరబ్రహ్మ ఓకే ఇప్పుడు అర్థం చెప్దాము సత్యం సత్యము జ్ఞానం జ్ఞానము అనంతం పరిచ్ఛేదములు లేనిది అదు యత్ బ్రహ్మ బ్రహ్మ గలదో అది ఏ వస్తు పారమార్థికము ఇప్పుడు ఈ గోడ మీద కాపడం చేసే బంగారపు రేకు అన్న చోట రాముడు రావణుడు ఎవరో అన్నీ ఉన్నాయి కదా కానీ పారమార్థికమేమిటి బంగారం బంగారం ఒక్కటే పారమార్థిక రాముడు రావణుడు ఇచ్చారులన్నీ కూడా బొమ్మలే తప్ప రూపములే తప్ప ఉపాధులండి పారమార్థికమైన వస్తువు ఏంటి బంగారం అంటే అయితే ఈ దొంగలు వాళ్ళు ఏం చేస్తారంటే రేకుల్ని ఎత్తుకుపోతారు వాళ్ళు రేకుల్ని ఎత్తుకుపోతున్నాం అనుకుంటారు అంతే తప్ప రాముని ఎత్తుకుపోతున్నాను రాముని ఎత్తున్నాను అనుకో బంగారాన్ని ఎత్తుకుపోతున్నారు ఇప్పుడు ఒక ఐరన్ పైప్ ఉంటే అది అది ఎత్తుకుపోయాడు ఎత్తుకుపోయి అమ్ముతున్నాడు అంతే వాడిని అడిగారు కదా ఐరన్ పైప్ ఎందుకు ఎత్తుకో నేను ఐరన్ పైప్ ఎత్తుకుపోవాలి బావు లేదు ఎత్తుకుపోయిన వాడు వాస్తవమే ఐరన్ ఎత్తుకుపోయాను నేను అది పైప్ అని అది దాంట్లో మీరు అవన్నీ నేను ఎరగనని చెప్పాడు వెరీ ట్రూ వాడు ఐరన్ ఎత్తుకుపోతాడు పైపున ఎత్తుకుపోవడం దాన్ని ఐరన్ కిందే చూస్తాడు అంతే తప్ప పైప్ ఇప్పుడు మీకు ఇలాంటి ఇమోషన్స్ కొన్ని ఉంటాయి ఒక కూతురు పెళ్లి కుదిరింది కట్నం డబ్బులు వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసుకుందామని పాపం జైల్లో పెట్టుకుని సంచంలో పెట్టుకుని పట్టుకెళ్తున్నాడు ఈ దొంగాడు అది అపహరిస్తాడు అపహరిస్తే ఏడుస్తాడు నాకు కట్నం డబ్బులు ఎత్తుకుపోయాడు ఏడుస్తాడు వారిని అడిగితే కట్న డబ్బులు ఎత్తుకుపోయాడు కూడా డబ్బులు ఎత్తుకుపోయాడు ఇక ఈ ఉపాధి ఈ ఉపాధులు అలా ఉంటాయి చాలా ఇమోషనల్ గా ఉంటాయి ఏదో ఒక కండిషన్ ఉండాలి మైండ్కి ఒక కండిషన్ ఉండాలి ఉపాధి ఉన్నది కండిషన్ నుంచి వస్తుంది కండిషనింగ్ లేకపోతే ఉపాధి ఉండదు మీకు కండిషనింగ్ ఉండాలి ఈ కండిషనింగ్ ఎక్కడి నుంచి వస్తుంది అసలు కండిషనింగ్ దేనికి ఉంటుంది మైండ్కి జ్ఞానానికి ఉండదు సినిమాలో కూడా ప్రకాశానికి కండిషనింగ్ ఉండదు దేనికి కండిషనింగ్ ఫిలింకి ఫిలింని కండిషన్ చేస్తాడు ఆ ముద్రలో అన్నీ పండుంటాయి దాని మీద కదా ప్రకాశానికి నో కండిషన్ ఫిలింకి ఉంటుంది కండిషన్ అలాగే మనలో కూడా ఉన్న ఆ జ్ఞానానికి కండిషనింగ్ ఏముండదు మరి దేనికి ఉంటుంది మనస్సుకుంటుంది కండిషన్ మనస్సుకి కండిషనింగ్ ఎక్కడి నుంచి వస్తుంది సొసైటీ నుంచి వస్తుంది కల్చర్ నుంచి వస్తుంది రిలిజియన్ నుంచి వస్తుంది ఫ్యామిలీ నుంచి వస్తుంది ఇన్ని రకాలుగా కండిషనింగ్ వస్తుంది మీకు రహస్యం తెలుసా ఈ నాలుగు రకముల కండిషనింగ్ మీరు అలాగే అర్చపెట్టుకున్నంత కాలము మీకు ఉపాధులు గోచరిస్తాయి తప్ప తత్వం గోచరించాలి ఈ కండిషనింగ్స్ కూడా తత్వాన్ని గోచరించనివ్వ నిజేతనే శ్రవణం చేసేప్పుడు మీరు ఓపెన్ మైండ్తో శ్రవణం చేయాలి అంటారు ఓపెన్ మైండ్తో శ్రవణం చేయాలంటే అర్థం ఏంటి కండిషనింగ్ లేని మైండ్తో శ్రవణం చేయాలి బట్ దెన్ దేని ఇది ప్రాబ్లం ఏదో తెలిసిన మైండ్ ఈజ్ కండిషనింగ్ కండిషనింగ్ లేని మైండ్ ఏమి ఉండదు అది ఎలాగంటే పుట్ట పుట్టని పిల్లవాడు ఉంటాడే పుట్ట పుట్టని పిల్లవాడు ఊరు లేదు పేరు లేదు అన్నట్టుగా పుట్టని పిల్లవాడు ఉంటాడే ఉండడు పిల్లవాడు ఉంటాడు కానీ పుట్టని పిల్లవాడు ఉండడు అలాగే కండిషనింగ్ లేని మైండ్ ఉండదు మైండ్ ఈజ్ వాట్ మైండ్ మీన్స్ కండిషన్ మరి ఎలాగో ఓపెన్ మైండ్తో విన్నామంటే కండిషనింగ్ లేని మైండ్తో విన్నామంటే అర్థం సైలెంట్ మైండ్తో వినడము అని అర్థం మీరు సైలెంట్ మైండ్తో వినడము సపోజ్ వింటూ ఉండగా మీ ఐడియాస్ ఏమైనా వచ్చాయనుకోండి అంటే అర్థం ఏంటి యు ఆర్ లిజనింగ్ విత్ మైండ్ ఆఫ్ కండిషనింగ్ కండిషనింగ్ మైండ్తో వింటున్నారని అర్థం అందుతనే వేదాంతం విని వాళ్ళందరూ కూడా కండిషన్డ్ మైండ్తో వింటారు ఇండియాలో ఇండియాలో కండిషన్డ్ మైండ్తో వింటారు పాశ్చాత్య దేశాల్లో కొంచెం ఓపెన్ మైండ్తో వింటారు నేను పోనీ మనము కూడా ఓపెన్ మైండ్తో వినొచ్చు మనం ఎవరిలో వచ్చి కాదన్నారా మనము ఓపెన్ మైండ్తో వినొచ్చు కొంచెం మోర్ డిఫికల్ట్ ఎందుకంటే మన కండిషన్ చాలా బలంగా ఉంటుంది అద్వైత వేదాంతము This దిస్ ఈజ్ టోటల్లీ అపోజిట్ టు కండిషన్ మీరు ఏ కండిషన్ పెట్టినా తత్వం డిస్టర్బ్ అయిపోతుంది అద్వైత వేదాంతంలో అసలు conditioning ఉండదు కానీ మనం ఏం చేస్తాం ఆ అద్వైతం మీద ఎంత కండిషన్ పెట్టేస్తాం అంటే so much conditioning, so much so, Advaita పీఠాలు they have everything to do with conditioning and absolutely nothing to do with Advaita. అలా అయిపోతాయి ఐఎం నాట్ క్రిటిసైజింగ్ ఐఎమ్ జస్ట్ మేకింగ్ ఎ స్టేట్మెంట్ ఆఫ్ ఫ్యాక్ట్ వాటికి అద్భుతంతో కానీ మనం ఏమీ సంబంధం ఉన్నాం ఇప్పుడు గురువు దగ్గర నేర్చుకునేవాడు నేర్చుకోవడంలో ఉన్నవాడు వాడు ఎలా ఉంటాడు ఆ చెప్తున్నది ఏమిటి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి దాని మీద ఉంటుంది ఫోకస్ గురువు దగ్గర నేర్చుకునేది ఉన్న వాడు ఎలా ఉంటాడు ఎలా ఉంటాడో చెప్పంటాక నేను కన్నసారి చూశాను కాబట్టి చెప్తున్నా వాడు గురువు దగ్గర నేర్చుకునేది ఏముండదు అసలు గురువు గురువు అంటూ ఉంటాడు మా గురువు గారు మా గురువు గారు అంటూ ఉంటాడు వాడు ఎప్పుడొస్తాడు వాడు సంవత్సరానికి ఒకసారి గురువు గారు గుర్తుకొస్తాడు వాడికి వాడు ఆ రోజు ఏం చేస్తాడంటే వెండి వెండి పళ్ళం వెండి చెంబు ఓ పాతిక యాపిలి పళ్ళు ఓ లీటర్ పాలు ఇవన్నీ వేసుకొస్తాడు ఓ కాషాయం బట్టల జత ఇవన్నీ వేసుకొస్తాడు వేసుకొచ్చి గురువు గారు ఎలా ఉన్నా వాడికి ఏం పర్వాలేదు గురువు గారికి ఆరోగ్యంగా ఉందా లేదా ఇవన్నీ సెకండరీ గురువు గారికి అది అనుకూలమా ప్రతికూలమా అది కూడా సెకండరీ వాడు ఏం చేస్తాడంటే కొంచెం ఛాన్స్ ఇచ్చినట్లయితే గురువు గారిని కట్టేసి ఈ కాళ్ళు ఆ కదలకుండా గురువు గారితో కదులుతారంటే మరి పూజ అంటే గురువు గారిని అనే తాళ్ళతో కట్టేసి ఆ కాళ్ళను పల్లెల్లో పెట్టేసి దాని మీద పాలు పోషిస్తాడు కాళ్ళ మీద పాలు పోషిస్తాడు కావాలి జిడ్డు జిడ్డు అయిపోయింది పాలు పోషిస్తే కాలం రోజులు చేస్తాస్తుంది పోసి అభిషేకం చేసేస్తాడు చేసేస్తుంటే చుట్టూ భక్తులు ఏం చేస్తారు అఖండ మండలాకారం వ్యాప్తం చరాచరం చక్షురం మీద తెరిస్తేగా ఊరికే అవునావే తప్ప This దిస్ ఇస్ ఆల్ కండిషన్ అది అయిపోయిన వెంటనే గురువు గారికి పండు ఇచ్చేసి ప్రసాదం ఇచ్చేసి ఆ వస్త్రాలు ఇచ్చేసి దక్షిణ కవర్ కూడా ఇచ్చేసి ఆయన దగ్గర నుంచి ఒక పండు తీసుకుని సమ్ రెస్పెక్టబుల్ మినిట్స్ ఫ్యూ మినిట్స్ వెయిట్ చేసి తర్వాత భార్యాపిల్లలతో కార్యక్రమం వెళ్ళిపోతుంది అద్వైతం కండిషన్ మీకు ఏదైనా ఒక మంచి బలమైన దృష్టాంతం చెప్తే కండిషన్గా ఎలా ఉంటుందో తెలుస్తుందని అలా చెప్పారు నథింగ్ రాంగ్ దీని ఎట్ నథింగ్ రాంగ్ దీని ఏమంటారంటే రిచువల్ ఇస్ ద రివరెన్స్ అంటారు మీకున్న గౌరవాన్ని రెస్పెక్ట్ని రిచువల్ కింద మార్చేస్తారు మీరు ఎప్పుడైతే రిచువల్ కింద మార్చేసారో యూ హ్యావ్ ఎ రిచువల్ అండ్ యూ హ్యావ్ ఎ గుడ్ రిచువల్ యు ఆర్ వెరీ గుడ్ అట్ రిచువల్స్ అండ్ యూ బెటర్ లాట్ అ పుణ్యం బట్ అద్వైత ఈజ్ నథింగ్ టు డూ విత్ యూ కండిషనింగ్ తీసు అంచేతనే మీరు అటల్లీ ఫ్రీ ఫ్రమ్ కండిషనింగ్ అయినప్పుడు మాత్రమే మీరు ఆ ఉపాధులను గుర్తుపట్టగలుగుతారు మీకు రహస్యం చెప్తా దేవుడు జ్ఞానస్వరూపుడు జీవుడు జ్ఞానస్వరూపుడు దేవుడు ఎక్కడున్నాడో తెలిసినా మీలో ఉన్నాడు జ్ఞానస్వరూపుడు ఎక్కడుంటాడండి ఈ సృష్టిలో జ్ఞాన కేంద్రం ఏది మీరు You యు ఆర్ సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ ఆ చైతన్యం మీరు మీలో ఉన్నాడు కాబట్టి దేవుడు జ్ఞానస్వరూపుడు అయితే ఎక్కడ ఉంటాడు మీలో ఉంటాడు అంజేతనే ఉపనిషత్తులు ఘోషిస్తూ ఉంటాయి ఏమని నిహితం గుహాయాం పరమేవ్యోమన్ ఋషి యొక్క దర్శనం అది ఋషి అలా దర్శిస్తాడు గుహాయా నిహితం ఆ అంతఃకరణ లోపల గుహయందు పరమేవ్యోమన్ ఈ భూతాకాశంలో ఉండడు రా దేవుడు దేవుడు భూతాకాశంలో ఉంటాడు అనుకుంటున్నావా దేవుడు భూతాకాశంలో ఉన్నాడు అనుకోండి ఇప్పుడు ఏది పెద్దది భూతాకాశం పెద్దదా దేవుడు పెద్దవుతుందా ఏది పెద్దది అవుతుంది భూతాకాశం పెద్దదవుతుంది ఎవరి ముందు తండ్రి ముందా కొడుకు ముందా కొడుకు ముందన్నట్టుగా వేరవుతుంది సరే ఆ సందర్భాలు సరైన దృష్టాంతం కాదండి కాబట్టి భూతాకాశంలో ఉండడు దేవుడు భూతాకాశము దేవుని ఉంటుంది ఆ దేవుడు చిత్తాకాశంలో చిరాకాశంలో ఉంటాడు పరమే వ్యోమం మహాకా పరమాకాశంలో ఉంటాడు నీ హృదయంలో ఉంటాడు ఆ దాన్ని దహారాకాశం కదా అంటే ఆ దహారాకాశమే పరమాకాశం బిందువే సింధుడు అక్కడ ఉంటాడు ఇక్కడ ఎలా ఉంటాడండి జ్ఞానస్వరూపుడుగా ఉంటాడు మరి నేను జ్ఞానస్వరూపుడే కదా కరెక్టే యువర్ రైట్ కాబట్టి భక్తుడు కూడా అక్కడే జ్ఞానస్వరూపుడుగా ఉంటాడు కాబట్టి నెంబర్ స్టెప్ ఫస్ట్ స్టెప్ ఏమిటో చూసినా మీ కండిషనింగ్స్ అన్ని పక్కన పెట్టగలరా మీరు అది రెడీ నువ్వు పుట్టిన కండిషనింగ్స్ అదే ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తున్నది మీరు పక్కన మీరు దాన్ని అనుభవానికి తెచ్చుకోవాలంటే మీ కండిషనింగ్స్ అన్ని పక్కన పెట్టాలి కండిషనింగ్స్ అంటే శ్రీకృష్ణుడు వైకుంఠంలో ఉంటాడు దేవుడు వైకుంఠంలో ఉంటాడు ఇట్ అ కల్చరల్ కండిషన్ పురాణిక్ కండిషన్ తిరుపతిలో ఉంటాడు It is another, local conditioning. Local conditioning, and that, and then, Therupattara, most of the andhra people conditioning it is. Andhra coming not in. So if you, one or two from naphtha also, that's what. That's what I'm saying. Hmm. If you don't have a physical condition, you don't have a physical condition, you don't have a physical condition, you don't have a physical condition. అదే మహారాష్ట్ర వెళ్ళారనుకోండి ఏదో తుజాపూర్లో అక్కడ కండిషనింగ్ వేరే ఉంటుంది పండదీనాథ్స్ అక్కడ కండిషనింగ్ వేరే ఉంటుంది వెంకటేశ్వర స్వామి తిరుపతి అనే కండిషనింగ్ రావాలంటే మీరు సౌత్ ఇండియాలో ఉండాలి అయ్యప్పంటే ఇంకొంచెం సౌత్లోనే అక్కడో ఉండాలి కండిషనింగ్ ఇట్ లోకలైజ్డ్ కండిషన్ ఆ కండిషనింగ్ అప్లై చేసినప్పుడే తిరుపతిలో ఉంటాడు అది విల్లింగ్ టు అసైడ్ బౌత్ కండిషనింగ్స్ అది విల్లింగ్ ఇన్ఫ్యాక్ట్ నేను ఒక ప్రశ్న అడుగుతాను మనం are you willing to put aside every form of condition probably not probably not endukane i probably not endukana nanu telusna yedu sampradaya mana nanu ledha sampradaya mana peddalu manu aithe conditioning vacchestundha ledha so i say you are not ready to put aside condition suppose you are ready ante denne teraskaram chakka ka conditioning pakam nadutunna nae ullu mimmalu vellu vantondi apolaru untunana navvu dani meda you stop the campaign enemy treatment untunana no i am not saying any of that naaku sandarbham unte nenu povatha garupudu sandarbham unta ready not the point the point is vaikunthamo tirupati kashi modalaina conditioning can you keep aside ఒక ఆయన అద్వైతం మీద పుస్తకం రాశాను ఆయన రిటైర్ అయ్యి కాశీలో మకాం పెట్టారు ఎందుకని విశ్వేశ్వరుడు కాశీలో ఉన్నాడు కాబట్టి తర్వాత కాశీలో మకాం పెడితే మోక్షం వస్తుందనే నిశ్చయంలో ఉన్నాడు ఆయన జ్ఞానాన్ని కాశీని బట్టి మోక్షం శంకరదర్శన శ్లోకం ఆయనకి తెలియకపోలేదు ఏమిటి కాశీ కాశీతే ఇస్లాం కాశతే కాశీ అది ఆయనకి తెలియకపోలేదు కానీ దాన్ని పట్టించుకోలేదు ఇదంతా అయిపోయిన తర్వాత కాశీ వాసీ అని ఓ బిరుదు పెట్టుకున్నాడు అండి అంటే దాన్ని అన్నా క్రిటిసైజ్ ఆయన జస్ట్ పాయింటింగ్ అద్వైతం తెలియని వాడు అద్వైతం తెలుస్తున్నవాడు కానీ ఆ కాశీ కండిషనింగ్ అనేది దట్ హ్యాస్ వన్ ద డే that has won that advaitham and that is called Pakkhana. This slogan demands all this explanation. This slogan is what it is. This slogan is, there is a first step in the first step. You are a devil who is in this conditioning. You are Pakkhana, but you are doing it. You are doing it. You are doing it. పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీరు త్రా కూడా మేలు ఎప్పుడు తెలుస్తుందో మీరు ముందు ఒక పరుగులు తీసి పాలు తాగేసడం అప్పుడు తెలుస్తుంది మీకు కాబట్టి మీరు తీర్థయాత్ర ఏమన్నా చేయాలనుకుంటే చేసేసేయండి ప్లీజ్ డూ దాట్ ఓ ఏడాది రెండేళ్ళలో టైం చూసుకుని ఫినిష్ చేసేయండి అప్పుడు కండిషన్ పక్కన పెట్టండి అట్లీస్ట్ దాన్ని